సుఖం బయట ఉందని అభిప్రాయం ఒకసారి కెనడాలో ఒక ఆయన నాటి గురించి వచ్చారు ఒక ప్రపోజల్ ప్రపోజల్ ఏంటంటే ఒక క్రూజ్ లో వారం రోజులు వేదాంత పాఠం చేస్తాను క్రూజ్ లో క్రూజ్ లో ఎందుకండి అంటే అంటే చూడండి వేదాంతం ఒక్కటే కాదు కదా వేదాంతం గంట సేపు గంట అందరూ చెప్తారు మామూలుగా అందరూ గంట చెప్తారు నేను అరగంట ఎక్కువ చెప్తూ ఉంటాను చూడండి వన్ అండ్ హాఫ్ అవర్స్ చెప్తాను ఇంకా చాలా మంది అలా అలా రోజంతా చెప్పరు కదా క్రూజ్లో ఉంటే భోజనాలు ఉంటాయి ప్రకృతి సౌందర్యం ఉంటుంది డ్యాన్సులు ఉంటాయి ఇవి ఉంటాయి క్రూజ్లో ఉండేవేవో భోజనాలు సమృద్ధిగా ఉంటాయి ఇవేవో ఉంటాయి అవి ఎంజాయ్ చేస్తారు మీ వేదాంత పాఠం ఎంజాయ్ చేస్తాను చెప్పండి అంటే ఆయన నువ్వు ఎందుకు పనికిరావా నువ్వు ఆయన పాపం పెద్ద ఆయన నా మీద ప్రేమ ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు ఉంటే కెనడా అంటావు అమెరికా అంటావు తప్పిస్తే నీకు బాగుపడ్డా చేత కాదు ఎందుకంటే వారం రోజులు క్రూస్ మామూలు టికెట్ ఎంత అవుతుందో ఉంటావు రెండు వేల డాలర్లు మూడు వేల డాలర్లు అవుతుంది ఖర్చు మామూలు కొనివ్వబడి నీకు ఊంతే తీసుకెళ్తావా నీ సింహాసనం మీద కూర్చోబెడతా ఉంటే వద్దంటావేంటి ఒక గంటసేపు పాఠం ఎలాగో చెప్తున్నావు కదా నోట్లో కూర్చోట్లాగా కొని ఖాళీగా కూర్చున్నావు అని కదా అది వచ్చి అక్కడ చెప్పవాలంటే నీకు సొమ్మేం పోయింది నీకు బాగుపడి రక్షణాలు ఏంటి అని చెప్పాను వల్ల ఇట్స్ ఓకే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఏవి వాట్ ఈస్ రాంగ్ వికెట్ అంటే మీ విషయాన్ని చూడండి సుఖం లోపల డిస్కవర్ చేయాలి అది లేదా అంటే మనం క్రూజ్ మీద పరుగులు తీసామంటే అర్థమేంటి సుఖం క్రూజ్లో ఉందని అర్థం నేను పాఠం ఏమని చెప్పాలి నీ స్వరూపంలో సుఖం ఉందని చెప్పాలి మన ప్రవృత్తి ఎలా ఉంది క్రూజ్లో సుఖం ఉందన్నట్టుగా ఉంది తబట్టి చాలా తప్పు అన్నాయి ఎక్కడం తప్పు అంటలేదు సుఖం బయట ఉంది తప్పు విశ్రాంతి బయట ఎక్కడో ఉంది తప్పు నాలెడ్జి బయట ఉన్నది నాలెడ్జ్ ఎక్కడుంది పుస్తకాల్లో ఉంది గురువుల దగ్గర ఉంది ఆశ్రమాల్లో ఉంది తప్పు పుస్తకాలు గురువులు ఆశ్రమాలు దే షో ది డైరెక్షన్ నాలెడ్జి హృదయంలో ఉంటుంది యూ హ్యావ్ డిస్కవర్ ఇన్ ది హార్ట్ సుఖం హృదయంలో మీరు డిస్కవర్ చేయాలి విశ్రాంతి హృదయంలో డిస్కవర్ చేయాలి దీంట్లో రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి బయట సుఖం ఉంది అది లోపలికి రావాలి వారి సంసారంలో బొద్ధుడే ఉంటాడు వారి జీవితంలో వారికి ఎప్పుడూ సుఖం ఉంటుంది లోపల సుఖం అది బయటకు వస్తుంది అని మీకు నేను రెండు దృష్టాంతాలు చెప్తా సుఖి ఇది సూక్త బృహదార్మిోపనిషత్తులో వస్తుంది మిగతా కూడా వస్తుంది నేను మృదు ఉంటా మీరు ఎప్పుడూ విన్నారో లేదో మామూలుగా వేదమంత్రాలు కొంచెం తంపిక లేని వాళ్ళకి ఆ మంత్రేంటే మధు మధువాతృతే మధు క్షరంది సింధవ మాద్వీర్ణ సంతోషీ మధునత్తముషసి మధుమపామూం రజ మధు ద్యౌరస్సు నీత మధుమాన్నో వనస్పతి మధుమాదుం అస్సు చేధుమాగుమస్సు సూర్య మాద్ధ్వీర్గవోవీ సూక్తం ఏంటంటే సో మధువాతారతయ ఈ గాలులు ఎంత మధురంగా ఉన్నాయి మధువాత మధుక్షరంతి సింధవ ఈ నదులు ఎంత మధురంగా ప్రవహిస్తున్నాయి ఈ సూర్యుడు ఎంత మధురంగా ఉన్నాడు చంద్రుడు ఎంత మధురంగా ఉన్నాయి ఈ గోవులు ఎంత మధురంగా ఉన్నాయి ఆ గోవు తాగి తీరా కాదు వీడ మా గో చెట్లు ఎంత మధురంగా ఉన్నాయి ఈ పశు పక్ష్యాతులు ఎంత మధురంగా ఉన్నాయి వీడికి అంతా మధురమే ఇది అది మధురం ఏమిటి రహస్యం ఏంటో తెలిసిన వీళ్ళు దేన్ని డిస్టర్బ్ చేయడు వాడిని అలా అక్కడిపెట్టేసి మధురంగా ఉంటాడు కానీ అర్థం ఏంటంటే వాడి హృదయంలో మాధుర్యం పొంగి పొరలుతోందని అర్థం ఎప్పుడైతే హృదయంలో మాధుర్యం ఉన్నదో వాడికి అంతా కూడా మాధుర్యమే కనబడు ఆ ఋషి ఆ ఋషి ఐ హోప్ ఐ విష్ ఐ ఆమ్ దట్ రిషి ఎందుకంటే ఆ ఋషికి మొత్తం ప్రకృతి అంతా కూడా తేలితో నిండి ఉన్నట్టుగా కనపడుతుంది ఈ మంత్రం అనవటం పట్టి వచ్చింది శ్రీకృష్ణుడిని అలాగే వర్ణించారు శ్రీకృష్ణుడు అంటే మీ మామూలుగా ఏదో దేమిటి అల్లరి చేస్తూ ఉంటాడమో లేకపోతే చేస్తూ ఉంటాడమో అలా భావన చేస్తూ ఉంటాడు సింబాలిక్ శ్రీకృష్ణుడు అంటే ఆయన జీవితంలో చాలా కష్టాలు జరిగాయి ఇప్పుడు సుఖం ఎరగదు ఆయన జీవితం చూస్తే మీకు చేస్తున్న ఎప్పుడూ సుఖం అడగదు శ్రీకృష్ణులో రెండు లక్షణాలు ఎప్పుడు బాహ్య సుఖం అనేది ఎరగడం భోగం అనేది ఎరగడం నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడూ వేలముఖం వేయడం కానీ నిరుత్సాహం కానీ ఉండదు ఎప్పుడూ నవ్వేమంటే బాహ్యంలో ఏ సుఖం లేని వాడు నవ్వుతూ ఉన్నాడంటే ఏమిటంటారు వాడు రహస్యం వాడు అంతఃసుఖాన్ని వాడు డిస్కవర్ చేసేయడమా అది శ్రీకృష్ణుని యొక్క రాశి అందుకైతే శ్రీకృష్ణుడు యహ అంత సుఖహా సహా యోగి అని చెప్పాడు ఎవడైతే అంత సుఖుడో వాడు యోగి అని ఆ మాట ఆయన తన అనుభవం నుంచి చెప్పాడు ఎక్కడో విన్నది చెప్పలేదు ఎక్కడో చదివి చెప్పింది తన అనుభవమే చెప్పి ఆయన జరాసంధం తొరవుకొచ్చివాడు వెనకాల నుంచి ఈయన ముందు పరిగెడుతోంది ప్రజలతో వెనక్కి చూసేవాడు అంటే జరాశకు వెనక్కాల నుంచి వస్తున్నాడు ఆత్మీయ తరువుకు వస్తున్నాడు వెనక్కి చూసి ఆహా వీళ్ళు తరువుకు వస్తున్నాడు నువ్వు చిరునవ్వు నవ్వుకునేవాడు వీళ్ళు ఆయన తప్పించిపోతాడు ఎలా దొరుకుతాడు ఒకసారి కొండ ఎక్కుతాడు ఒక కొండ ఎక్కుతే జరాశు ఉండడు ఆ కొండంతా చుట్టి దాన్ని ఆ కొండకి వీళ్ళు ఎలా తప్పించిపోతాడో చూస్తాను ఆయన తప్పించుకుంటాడు ఎలాగో తప్పించుకుంటాడు డైరెక్ట్ కన్సల్టేషన్ చేయడు ఎందుకంటే కన్సాంటేషన్ చేసామనుకోండి ఈ యుద్ధం వస్తుంది ఆ యుద్ధం వస్తే ఈ యాదవులు వాళ్ళు కోహి నోగలు కుట్టు తెచ్చిపోతారు మన మూలంగా ఈ యుద్ధం అని చెప్పేసి ఆయన నోరు నూసులు కూడుకుంటారు బాధితుంది కన్సలాంటేషన్ ద్వారక మీదకి దండయాత్ర చేయాలని వాడు నౌకాదండంతో దాంతో వస్తాడు ఆయన ద్వారకలో ఉంటే వాడు చూస్తుండగా ఓ పడ పెట్టేసి అలా వెళ్ళి గట్టి మీద దిగేసి పడుతుంది వీళ్ళు ద్వారక మీద అటాక్ బారేసి ఈయన వెంట ఆయన మళ్ళీ దాంట్లో కొంత ఆప్టిమైజేషన్ ఎలాగ పరిగెడుతున్నాం కదా ఆ చుట్టుముట్టు ఏమైనా పనులు ఉంటే పూర్తి చేసేస్తుంది ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్లో పరిగెత్తుకు వెళ్ళారనుకోండి అక్కడ ఏదైనా రైలు టికెట్ కొనుక్కోవడం లాంటిది ఏదైనా పనులు ఉంటే ఆ పనులు పని ఇది కూడా పూర్తి చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ రానచ్చలేదు దీని ఆప్టిమైజేషన్ ఉంటారు అలాగే ఆప్టిమైజేషన్ సేవ చేస్తూ ఉంటాడు అక్కడ ఈ ఈ కొండ మీదకి వెళ్తాడు కదా అక్కడ ముచుకుందుడు అనేవి కూడా ఉంటాడు ఎప్పుడో వాడికి వరం ఇచ్చారు నేను నేను మోక్షం ఇస్తాను నీకు జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తాను వారి సమీపంలో ఉన్నాడండి ఈ జరాసందు నుంచి తప్పించుకున్నట్టు అవుతుంది ఆ ముచుకుందుడికి వరం ఇచ్చినట్లు ఉంటుంది అని అక్కడ దూరతాడు దూరితే ఆ ముచుకుందుని నిద్ర లేచి ఏ చేసి వాడికి ఏదో కొంత జ్ఞానబోధ చేసి నేను చెప్పబడతాను అక్కడ ఏదో పని గుర్తను వీడి జరాసంధుడు ఈ పని రెండు గోళ్ళు గుర్తెండి అలాగే కాల ఎవరుండరు ఉంటాడు వాడిని మొట్టు పెడతాడు ఆప్టిమైజ్ చేసుకుంటూ మొత్తాన్ని జరాసంధుడు మాత్రం ఈయన ఏమీ చేయలేకపోతాడు ఈయన పట్టుకుని కొట్టాలని వాడికి మహా ఉండేది వాడి దొరక దొరికితేగా తింటాడు నువ్వు పారిపోతున్నావు ఇది అది నువ్వు క్షత్రియుడు కాదు నువ్వు గొల్లవాడివి నువ్వు గోపాలకుడవి అంచేతనే పారిపోతున్నావు క్షత్రియుడు అయితే నిలబడి యుద్ధం చేస్తాడే నువ్వు ఇవన్నీ తిట్టివాడు ఓ చిరునవ్వేసి చాలా కష్టపడ్డాడు జీవితంలో కానీ ఎప్పుడు ఆయన గీతలో చెప్పిన ప్రిన్సిపుల్స్ ఉన్నాయి ఆయన జీవితం నుంచి వచ్చిన ప్రిన్సిపుల్స్ ఇంతకే చెప్పొచ్చేది ఏంటంటే రెండో దృష్టాంతం వల్లభాచార్యులు ఈ శ్రీకృష్ణుని యొక్క ఈ లక్షణాన్ని గమనించి ఓ ఓ శ్లోకాలు కొన్ని రాశాడు దానికి మధురాష్టకం అంటే చాలా గొప్ప శ్లోకం దాంట్లో ఏంటంటే మధురాధిపతే అఖిలం మధురం ఆయన మధురాధిపతి అంటే మథురా నగరాన్ని కింగ్ మేకర్ మథురా నగరాన్ని మధురాన మథురాన ఒకటే క్వశ్చన్ లో ధకారం ధకారం సో మధురా నగరాన్ని కంసుడు పాలించేవాడు ఈయన కంసు సంహరిస్తాడు ఆయన సంహరిస్తే మధురా నగరం ఆయన అధీనంలోకి వస్తుంది అధీనంలోకి వస్తే కంసుడి తండ్రి ఉగ్రసేను రాజ్యం చేస్తుంది చేసే ఉగ్రసేనుడికి సేవకుడుగా ఉండిపోతాడు సలహాదారుగా కాబట్టి ఉగ్రసేనుడు మథురాధిపతి బట్ ఈయన జనరల్గా ఈయన కూడా మథురాధిపతి అని అంటూ ఉంటాడు అలా భాగవతంలో కూడా అంటారు కాబట్టి మధురాధిపతి ఆయన ఆ పేరుకి తగ్గట్టుగానే ఆయన మాధుర్యమంతా హృదయంలోనే ఉంది మధురాధిపతే అఖిలం మధురం ఆయన కళ్ళు ఉప్పి చూస్తే గోవులు కనబడతాయి గావో మధురా అదనం మధురం వదనం మధురం ఓ ముఖం కనపడితే మధురం తర్వాత నది కనపడుతుంది యమునా మధుర ఆ నదిలో తరంగం వీచీ మధుర తర్వాత వేణు అంటే అది వెదురు బొంగుల వెదురు టిక్కెట్ కనబడుతుంది వెదురు పొద వేణు మధుర అది మధురం అంటారు ఎదురు పొద అది మధురమే సో ఈ విధంగా మధురాధిపతే రఖిలం మధురం నేను మధురాష్టకం అని నేను చూసుకో మధుర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే లోపల నుంచి వస్తుంది కాబట్టి కామక్రోధముల వేగం ఎప్పుడైతే తగ్గిపోయిందో మీకు లోపల ఇన్నర్ స్ంగ్స్ ఆఫ్ జాయ్ అని చెప్పాను చూడండి ఓపెన్ అయిపోతాయి ఇప్పుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది ఎప్పుడూ మాధుర్యంలోనే ఉంటుంది ఎప్పుడూ మధురమే వాటికి మీరు ఏం భోజనం పెట్టినా మధురంగా ఉంటుంది ఏమి సేవ చేసినా మాధుర్యమే ఏమి చేయకపోయినా మాధుర్యమే అంతా మాధుర్యమే కాబట్టి డిస్కవర్ చేయాల్సి ఉంటుంది యహ ఇది డిస్కవర్ చేయాలంటే మీరు బయట సుఖం కోసం వెతుకుతున్నంత సేపు ఇది డిస్కవర్ చేయలేదు లోపల సుఖం కోసం వెతకాలి బయట దేహధారణ దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగడం ఆకలి వేసినప్పుడు మనం వెతుకుంటున్నాం మనం డ్యూటీలో ఏమన్నా ఉంటే చేసేయటం శాస్త్రాన్ని చదువుకోవటం జపం చేసుకోవటం ధ్యానం చేసుకోవటం ఆ అంతాన్ని ఆవిష్కారం చేసుకోవడం నిష్కామంగా బ్రతుకుతూ ఉన్నాడు ఒక ఒక పవిత్రమైన జీవనాన్ని ఎప్పుడైతే గడుపుతాడో వాడు అంత సుఖాన్ని తర్వాత వాడికి టెన్షను స్ట్రెస్సు ఏమి ఉండదు అదేమి ఉండదు టెన్షన్స్ ఉండవు స్ట్రెస్లు ఉండవు బోళ్ళు పనులు చేస్తూ ఉంటాడు కానీ ఏ టెన్షన్ ఉండదు పనులు ఉంటాయండి మరి పనులు లేకుండా నిద్రపోతులు ఉంటాడు అసలు మానం అనుకోదు పనులు నడుస్తూ ఉంటాయి చిన్న పెద్ద అన్ని పనులు నడుస్తాయి నిడిజివన్నీ వాడు కర్త టెన్షన్కి కర్తకి టెన్షను భోక్తకి మరీ టెన్షను కర్త లేడు భోక్తాలు టెన్షన్ ఎవడికి కాబట్టి ఆరాము అంతా ఇంకా జ్ఞానము ఆత్మా ఇష్టి సద్గురు అది ఫైనల్ రూల్ అది ఆత్మా ఇష్టి సద్గురు గురువు కేసి చూడాలి గురువు కేసే అభిముఖంగా ఉంది చూడాలి గురువు నుంచి తెలుసుకునేది తెలుసుకోవాలి గురువుని నిరాదరణ చేయడం సరికాదు కానీ అల్టిమేట్ గురువు ఆత్మ అని మర్చిపోతుంది గురువు ఇది మహిళం గురువు ఈ ప్రయాణంలో గురువు మీతో రావడం మీ ప్రయాణం మీరు చేసుకోవాలి కానీ ఆత్మ మీతోటే వస్తుంది ఎప్పుడు మీతో ఉంటుంది గోల్ రీచ్ అయ్యేప్పటికీ ఏ ఆత్మ ఇప్పుడే కూడా మీతో ఉండాలి ఆల్ త్రుడి జర్నీ మీతోటే ఉంటుంది కాబట్టి ఆత్మ ఇస్తే సద్గు అంతర్జ్యోతి ఇలా ఎవడైతే ఉంటాడో వాడే యోగి ఈ అంతఃంతహ అంతహ అనే పదాన్ని తరచుగా వాడేది కాబట్టి ఇక్కడ సర్వస్మాదంతరతమ ఇక ఆత్మ అమృతం అని ఇలాంటి వాక్యాలు కొన్ని బృహదారంగంలో వస్తాయి అన్నిటికంటే లోపల లోపల అంటే దేహము ఇప్పుడు మనిషి యొక్క సుఖం ఇల్లు వాకిల్లో ఉందనుకుంటాడు ఇల్లు వాకిల్లో సుఖం ఉండదు ఇంట్లో సుఖం ఉండదు మీ హృదయంలో సుఖం ఉంటే ఇంట్లో సుఖం మీ హృదయంలో సుఖం ఇంట్లో సుఖం ఉండదు అది ఎప్పుడూ కూడా వాట్ యూ సీ అవుట్ సైడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూ దీనికి ఒక సాంధిక చెప్తారు ఒక ఆయన అన్నాడు సమాజం ఎలా ఉందని అడిగాడు అంత బాగుందండి అందరి దగ్గర కూడా కోరుకుంటేంత బంగారం ఉంది అని చెప్పాడు అంటే ఆయన దగ్గర ఉందనమాట అదే అది ఎవడో కొట్టేసాడు పోయింది ఆ తర్వాత ఎలా ఉంది సమాజం ఏమి బాగులేదండి ఎవరి దగ్గర కోలుకుంటేంత బంగారం కూడా లేదు దొంగతనాలు ఎక్కువైపోయాయని చెప్పారు అంటే ఏంటనమాట వట్ ఈజ్ ఇన్సైడ్ ఇస్ అవుట్ సైడ్ అంతే సో ఇవే డిఫరెంట్ వే వట్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఆల్సో ఇన్ సైడ్ బట్ ఇక్కడ వీజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్ నేను ఇన్సైడ్ శాంతిగా ఉంటే చుట్టూ శాంతంగా ఉంటుంది ఇన్సైడ్ సుఖంగా ఉంటే చుట్టూ సుఖం లోపల అమృతం మాధుర్యం ఉంటే చుట్టూ మాధుర్యం ఉంటుంది అంతటా మాధుర్యం ఉంటుంది ఇప్పుడు మీరు పెద్ద పెయింటింగ్ కొని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి ఒక ఖరీదైన పెయింటింగ్ పెట్టేస్తే ఆనందం వచ్చేస్తుందా Haiden painting ఖరీదైన పెయింటింగ్ పెట్టేస్తే ఆనందం ఎప్పుడు వస్తుందో తెలిసిన నీ లోపల ఆనందం ఉంది ఉంటే అది ఆ పెయింటింగ్ని బయట బయటపడుతుంది రోజు ఈజ్ బ్యూటిఫుల్ అన్నాడు ఒకడే యువర్ హార్ట్ ఈజ్ lo అని చెప్పాడు విన్నవాడు హార్ట్లో సౌందర్యం ఉన్నవాడే రోజులో సౌందర్యాన్ని చూస్తాడు వీడికి కోపం ఉందనుకోండి హార్ట్లో వాడికి రోజులో సౌందర్యం కనపడుతుందా దాన్ని విసిరి పడుతుంది కాబట్టి rose is beautiful only when you have beauty with it so, so you should not forget that kapate enta shape kuda antarmukhuduga undali bahimukhuduga undokudadu aa gopaswa point antarmukhatvane ke ultimate ishloka so deenku drushtantam cheptachu ma chennaku polo palle tour lo jeevinche podu meerandaru kuda palle tour nunchi vachina bare palle tour lo there is only one source of water అది నుయ్యే వెనకాల ఇంటి వెనకాల ఉంటుంది నుయ్యే ఆ నుయ్యిలో వాటర్ ఎలా ఉంటుందంటే అది జనరల్గా వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం పైపు వస్తుంది కానీ అదర్వైజ్ ఎప్పుడు సేమ్ లెవెల్లో ఉంటుందండి మీరు పది మంది ఉండి తోడినప్పుడు అదే లెవెల్ ఉంటుంది ఇద్దరు ఉండి తక్కువ తోడినప్పుడు అదే లెవెల్ ఉంటుంది మీరు ఇల్లు తాళం పెట్టుకుని ఎక్కడికైనా పదిహేను రోజులు వెళ్ళి అప్పుడు అదే లెవెల్ ఉంటుంది అంటే అర్థం ఏంటి ది ది ది అమౌంట్ ఆఫ్ వాటర్ యూ డ్రా మంచి వాటర్ని కింద నుంచి వస్తూ ఉంది మీరు తక్కువ డ్రా చేస్తే ఆ స్ప్రింగ్స్ నుంచి తక్కువ వాటర్ వస్తుంది ఎక్కువ డ్రా చేస్తే స్ప్రింగ్స్ నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది ఎప్పుడన్నా స్ప్రింగ్స్ ఉంటాయి కానీ మన హృదయం అలా ఉండాలి మీరు పది మందిని ప్రేమించితే హృదయం నుంచి అంత ప్రేమ బయటకు వస్తుంది మీరు వంద మందిని ప్రేమిస్తే అంత ప్రేమ బయటకు వస్తుంది మీరు లక్ష మందిని ప్రేమిస్తే అంత బయటకు వస్తుంది ఎదుగుదల ఒక్కడే అంతే ప్రేమ బయటకు ఆ ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ అలాంటివి ఎప్పుడు మిమ్మల్ని మీ చుట్టుముట్టు వాతావరణాన్ని జాయస్గా నిలబెడతాయి ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ అవి ఓపెన్ కావాలి అవి ఓపెన్ అవ్వాలంటే ఒక్కటే ఉపాయం కామక్రోధాలను దూరంగా పెట్టడం అలవాటు చూసుకోవాలి వాటి వేగాన్ని రాకుండా చూసుకోవాలి అంటే అంత పని కనుక మనం చేయగలిగితే ఇండస్ట్రీస్ ఆఫ్ జాయ్ ఓపెన్ అయిపోతే మీరు యోగైపోతారు యొంత రారామ అవతారికి చూద్దాం కథంభూత బ్రహ్మ నిష్ఠి బ్రహ్మ ప్రాప్నోతి ఇహ శ్రీభగవాన్ ఎటువంటి వాడుగా ఉండాలి సాధకుడు కథంభూత ఎలాంటి వాడై ఉండాలి దేనికి బ్రహ్మని స్థిత బ్రహ్మ ప్రాప్నోతి బ్రహ్మయందు నిలబడాలి నిలబడి ఉండాలి బ్రహ్మని పొందాలి ధనం సంపాదించచ్చు కానీ ధనము ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్ అన్నట్టుగా ఉండబోతుంది భోగం ఇక్కడ అక్కడ అనుభవించనీ భోగా ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్ అన్నట్టుగా ఉండకూడదు లోకంలో కొంతమంది సంగ్రహ ఉంటారు వాళ్ళకి సంగ్రహం డబ్బు పోగేస్తూ ఉండటం దట్ ఈజ్ ది దట్ ఈస్ ది ప్లాట్ఫామ్ అని చెప్పి అలా ఉండకూడదు కొంతమంది భోగ ఉంటారు వాళ్ళు డబ్బు పోగేసి మరీ పనులు మరోవరు పోగేస్తూ ఉంటారు వీళ్ళు ఆ భోగా ఈజ్ వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ యొక్క ప్లాట్ఫామ్ భోగం అలా ఉండదు చాలా తప్పది వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తారు చాలా ధనికులు ఉన్న వాళ్ళు కూడా అనుభవిస్తారు ఇంకా ఎక్సెప్షన్ ఎవరు ప్రకృతిని చూసారా అది ఎవరని క్షమించదు అందరూ సమానమైన ఇప్పుడు నిప్పులో వేలు పెట్టారనుకోండి అదే లెక్క మ నిప్పులో వేలు పెట్టారనుకోండి ఆ వేలు పెట్టిన వాడు వేద పండితుడా లేకపోతే క్రిమినల్లా లేకపోతే డబ్బునివాడా డబ్బు లేనివాడా తెల్లని వాడా నల్లని వాడా ఇవి ఏమీ ఉండవండి నిప్పులో వేలు పెట్టారంటే కాలిపోతుందంట మంచినీళ్ళు తాగారంటే దప్పికి తీరిపోతుంది వాడు ఎవడైనా అవన్నీ వర్స్ట్ క్రిమినల్ కూడా ఎండలో వచ్చి మీరు చల్లని మంచినీళ్ళు ఇష్ట తాగాడంటే వాడి దేవుడు అల్లట దేవుడికి మనమే ద్వేష్యోస్తి న ప్రియ అన్నాడు శ్రీకృష్ణుడు తొమ్మిదో అధ్యాయమే నాకు ప్రియుడు లేడు ద్వేష్యుడు లేడు నేను అగ్ని లాంటి వాడు సూర్యుడు శీతకాలంలో ఎండలోకి వెళ్తే చలి తగ్గుతుంది ఎవరికైనా అంటే వాడు క్రిమినల్ ఎండలోకి వెళ్ళాడు అనుకోండి వాడికి చలి తగ్గుతుంది నదీ స్నానం చేసిన వేద ఎండలోకి వెళ్ళాడు అనుకోండి వాడికి కూడా చల్తుంది సూర్యుడు ఎవళ్ళని డిస్టింగ్విష్ చేయడు డిస్క్రిమినేట్ చేయడు దేవుడు అలాంటి వాడు ప్రకృతి ఎవలని క్షమించరు భోగ పరాయములు పిందుంటే వాళ్ళు హీ హ్యాస్ టు పే ఎ బిటర్ ప్రైజ్ ఎవరికీ క్షమించి ప్రసక్తి లేదు కాబట్టి భోగ భోగాల ఎదలో చాలా కాషస్గా ఉండాలి అలాగే ధనమును పోవేసే సందర్భంలో కూడా అవసరాన్ని మించి కూడితే డబ్బును పోగేయడం ఒక ఛానస్ట పెట్టుకోకూడదు అది తెలివైన మాట కాదు సెక్యూరిటీ కోసం డబ్బు పోగేస్తాం పోగేయడం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన జీవితకాలం ఉంటే ఇన్సెక్యూరిగా పెడుతుంది అది సెల్ఫ్ డిఫీటింగ్ ఎఫర్ట్ అండి అది ఏదో ఒక బ్యాలెన్స్ చూసి ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నప్పుడు ఫ్యామిలీ అయితే అందరికీ సమానమైంది ఇప్పుడు సాధువులు మాత్రమే ఏమైంది లేదో ఒక్కో గొప్ప డబ్బు పెట్టుకోకపోతే లేకపోతే ఏదైనా పని గొప్ప వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు ఉండాలని వీడు పెట్టుకుంటాడు ఎంతో కొంత సెక్యూరిటీ కోసం ఏదో బ్యాలెన్స్ అనేది ఉంటుంది అది రీజనబుల్గా పోవాలి కానీ ధనం మీద వ్యామోహం ఉండకూడదు పైసల దగ్గరకు వచ్చేప్పటికీ మనకి పైసల మీద వ్యామోహము గ్రీడ్ ఉన్నది అనే ఆలోచన అసలు ఉండకూడదు పైసల పైసల్ని ఎంత నిర్లిప్తంగా ఉండగలుగుతాడు మంచి అలాగే భోగాల ఏ కళ కూడా చాలా కాశస్తో ఉండాలి జీవితంలో సుఖపడాలంటే ఇక్కడ హయ్యెస్ట్ గోల్ ఏమిటి బ్రహ్మనిష్ఠిత బ్రహ్మనిష్టో భవి బ్రహ్మీభూతులు అయిపోవాలంటే బ్రహ్మ ప్రాప్తి ఉంది అది ఆ గోల్ కావాలి నేను ఇంతలాగా చెప్పింది సింపుల్గా సుఖంగా జీవించాలంటే కూడా ఈ ప్రిన్సిపుల్స్ పాటించి తీరాలి అని చెప్తున్నప్పుడు ఇక బ్రహ్మనిష్ఠుణ్ణి నేను కావాలి జీవన్ముక్తుణ్ణి కావాలి అనుకుంటే ఇంకా వేరే చెప్పాల్సిందే ఉండండి తప్పనిసరిగా ఈ నియమాల్ని పాటించి తీరాలి ఇలాగా యహ అంతరాత్మని సుఖం అంత సుఖహ అంత అంటే లోపల లోపల అంటే తన ఎందు సుఖము తన ఎందు గలదు అంటే సినిమా చూశారనుకోండి సుఖం కలిగిందనుకోండి సినిమాలోంచి సుఖం మీలోకి వచ్చిందా మీలోంచి సుఖం బయటికి వెళ్ళిందా మీలోంచి సుఖం బయటకు వస్తుంది కవిత్వం చదివితే ఆనందం కలిగిందనుకోండి మీలోంచి ఆనందానుభవం బయటకు వస్తుంది ఎప్పుడు కూడా ఆనందం మీలోంచి బయటకు వస్తుంది అది మర్చిపోకూడదు మనం ఏమనుకుంటామంటే బయట నుంచి లోపలికి వస్తున్నాం మీ హృదయంలో ఆనందం ఉంటే మీరు పక్షి యొక్క కుహూరా వాన్ని విని మీ హృదయంలో ఆనందం లేకపోతే సాక్షాత్తు తుంగురుడు వచ్చి మీ ముందు వీణావాదం చేసినా మీకు బోరుకోబట్టి అంత సుఖ తేవ ఆత్మని బారామ ఆ రమణం ఆ క్రీడా ఆరామహ అంటే ఎంటర్టైన్మెంట్ అని అర్థం విశ్రాంతి వినోటము రెండూ కూడా ఆ క్రీడా అంట కాబట్టి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని ఈ ఇండియాలో అంత అంత ఉండదు ఎందుకంటే ఇండియాలో జములు వీళ్ళు అంతర్ కొంత అంతర్ముఖ లక్షణం కలవాలి ఇండియాలో జనులు అంతర్ముఖంగా ఉంటారు వాడికి వినోదం అనే పిచ్చి ఏమి ఉండదు వాళ్ళు అదే ఇది వెస్ట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి అంతః అంత డొల్ల ఏముండదు వాడికి వినోదం కావాలంటే సినిమాకైనా పోవాలి టీవీ అయినా చూడాలి లేకపోతే కంప్యూటర్ గేమ్స్ అయినా ఆడుకోవాలి లేకపోయినట్లయితే క్రూజ్కి అయినా వెళ్ళిపోవాలి లేకపోతే ఫ్లాడ్ వేసం కావాలైతే ఫ్లాడ్ దాపోవాలి లేకపోతే లాస్ట్ మీద ఆచుకోవాలి ఏం చెప్పమంటారు ఈ వ్యామోహము ఎంత ఘోరంగా ఉంటుందంటే హద్దులు లేని వ్యామోహం లేకపోతే బంగీ జంపింగ్ అంటాడు ఒకేసరి ఎత్తే ఎందుకంటే అక్కడి నుంచి జంపు చేస్తాడు జంపు చేస్తాడంటే అన్ని కట్టుకు జంపు చేస్తాడు పాళ్ళు అన్ని కట్టుకుని ఎందులో జంపు చేయడం అంటే థ్రిల్ అంటే ఎంటర్టైన్మెంట్ ఒక ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ఓ పిచ్చింది ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఉండే విమానంలో మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు పైకి తీసుకెళ్తారు బైక్ లైన్ లో కూర్చోబెట్టి పైకి పోసిపోతాడు మోసిపోయి ఆ పారాచూట్ లో దిగుతారు వీడి పారాచూట్ లో దిగుతాడు వీడి పేరాజూట్లు వీడందరూ వీడియో ఆపరేట్ చేయలేడు కదా వారు చేస్తాడంటే పారాచూట్ ఎక్స్పర్ట్ వీడిని వారికి కట్టేసుకుంటాడు మొత్తం ఇక్కడ ఇక్కడ ఇక్కడ మొత్తం అలా ఇద్దరు మనుషులు ఫ్యూజ్ అయిపోయినట్టుగా బ్యాల్ట్ ప్లేస్ బీతింగ్ చేస్తాడు ిగిన్ చేసి ఆ వేద్దని వాడు గెంతుతాడు వీడి గెది వాడు అలా ఉంటుంది బల్లి ఎద్ద బల్లిదా వారు గెలుపుతాడు వాడు గెంతి ఆ మధ్యలో కొంత గెంతులు అనేది వస్తాడు ఇటువంటి ఇటు వాడు అవన్నీ ఆ ఎక్స్పర్ట్ వాడు అలాగా ఇటువంటి పక్షిలాగా ఎగురుతాడు ఈ లోపల ఓ కెమెరా ఉంటాడు వాడు కెమెరాలు పట్టుకుని వీడియో కెమెరాలు పట్టుకుని వాడు వాడు పారాసూట్లోకి దిగుతాడు మొత్తం ముగ్గురు వెళ్తారు ముగ్గురు కిందకు దిగుతారు వీడు బెల్ట్ను కట్టేసుకుని ఉంటారు వాడు ఆ కెమెరా వాళ్ళు ముందు వస్తారు ఎక్కడ అక్కడ ఎత్తులో వచ్చి నవ్వంటాడు వాడు అక్కడి నుంచి నవ్వలేదు సౌండ్ చేస్తే వీడు నవ్వుతాడు ఇబ్బంది వీడికి అతుక్కులు లవుద్రి లేకపోతే వాడు ఏవో వీడియో తీసుకుని ఎందుకు ఈ తర్వాత చూసి సంతోషించారు మూర్ఖత్వానికి కూడా ఒక హద్దు ఇలాంటి వీడియో వీడియో ఫుటేజ్ టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ వీడియో ఫుటేజ్ ఆ తర్వాత టైం అయిపోతుంది టైం అయిపోయింది అంతవరకు నవ్వుతూ ఉన్నవాడు వాడు ఇంకా ఇంకా నవ్వరు వాడు మళ్ళీ మీరు బిల్లు ఎక్స్ట్రా పే చేస్తే కానీ వీరికి బిల్లు ఇచ్చి అవ్వడం అయిపోయింది అధ్యత వాడు ఏం వాడు దిగేస్తాడు ఆ కెమెరామెన్ దిగేస్తాడు వీడు దిగేస్తాడు ఇంకో కొంతసేపు అట్టే పెట్టమని అంటే ఇంక్రిప్ లో కాదండి మీరు మళ్ళీ టికెట్ కొనుక్కోండి అని చెప్తాడు సో దీనిపేసి వీడి దగ్గర రెండు వేల డాలర్లు వసూలు చేసి ఆ వీడియోది వీడికి ఇచ్చేసి వాళ్ళు ఇంకో కస్టమర్కి పోతారు వీడు అది ఇంటికి తీసుకొచ్చి ఓ ఆల్బంలో పెట్టి లేకపోతే ఓ పెట్టి అందరికీ తెలుస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళని దీనికి ఎంటర్టైన్మెంట్ అని సో ఈ విధంగా మానవులు ఎంటర్టైన్మెంట్ పేరుతోటి చేసేటువంటి పిచ్చి పనులకి హద్దు లేదు ఎందుకంటే వీటికి లోపల ఎంటర్టైన్మెంట్ సున్నా అని వాడు భ్రమ ఉంది ఉన్న ఎంటర్టైన్మెంట్ అంతా లోపలే ఉంది వాడి భ్రమ నేను మనం చేసేది ఏంటంటే ప్రాక్టికల్గా ఎప్పుడు కూడా నాకు బోరు కొడుతోంది అనే మాట నొంది ఏకాంతాన్ని ఎంజాయ్ చేయటం అలవాటు ఒక ఏకాంతంలో గుహలో పెట్టేసి మీకు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం కాఫీ భోజనం అన్ని ఇచ్చేస్తూ అని పుస్తకాలు ఇచ్చేస్తే ఓ మాల్ ఇచ్చేస్తే సంవత్సరం అయినా నాకేం అభ్యంతరం లేదని అనగలగాలి నేను ఒక గుహలో పెట్టేస్తాను మా స్వామిజీ ఉన్నారు స్వామి ఆయన థైడ్ లెవెల్ కోర్సులో ఏం చేస్తారంటే వీళ్ళు గదిలో పెట్టి అలం చేస్తారు భోజనం టైంలో భోజనం ఓ చిన్న హోల్ నుంచి ఇస్తారు గదిలో పుస్తకాలు కూడా ఉండవు ఫోటోలు కూడా ఏమి ఒక మంచం ఉంటుంది పడుకోవచ్చు మీరు వారం రోజుల తర్వాత తడుపు చేస్తారు బాత్రూమ్ అన్నీ ఉంటాయి అన్నీ కావలసినవన్నీ ముందే పెట్టేస్తారు పుస్తకాలు ఏమి ఉండదు లేదా పుష్పలతో కరక్షణం చేయడానికి వీళ్ళు టీవీ మీరు అప్పుడు ఆ గదిలో మీరు అలాగే మెడిటేషన్లో ఉండటమే ఆత్మనిష్ఠులుగా ఉండటమే ఉంటుంది అది కోర్స్ అయింది అని నేర్పడం అంత సుఖ అంతరారామహ అంత జ్యోతి నేర్పేటువంటి ఒక ప్రక్రియ అది అంత కష్టపడి నేర్చుకోవడం ఎందుకంటే మీరు ఇప్పుడు ఇలా కూర్చొని నేర్చుకోవచ్చు అండి పాఠంలో నేర్చుకోవచ్చు కొంచెం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇంటి దగ్గర ఏకాంతంగా ఉండటం ధ్యానంలో ఉండటం అభ్యాసం చేయటం మాట్లాడటం తగ్గించటం ఆ అంత సుఖం అంతరారామణ ఎప్పుడు బోరు కొట్టిందనే మాట అనుకోవద్దు ఎప్పుడైనా బోర్డు కొడితే ఏం చేయాలి రోజు బోరు కొట్టింది అనుకోవచ్చు బోరు కొట్టకూడదు మనం న్యాయంగా నాకు అర్థమైనంతలో బోర్ కొట్టకూడదు ఒకళ్ళు బోరు అనిపిస్తే మటుకు వెంటనే ఈ బోర్ కొట్టింది ఎవరికి అనే ప్రశ్న వేసుకుని నాకు నేను ఎవరు అను లేకపోతే ఈ బోరు ఎక్కడుంది మనస్సులో ఉందా ఇంద్రియాలలో ఉందా ఆత్మలో ఉందా దాన్ని వాచ్ చేయటం ఏదో మొత్తాన్ని ఇటువంటి మెథడ్ ఒకటి అడాప్ట్ చేసింది రెండు మెథడ్స్ చెప్పాను సరపడతాయి అడాప్ట్ చేస్తే మీకు బోరు అనిపించిన రెండు నిమిషాల్లో బోర్ పోతుంది అలా మీరు నాలుగైదు సార్లు అభ్యాసం చేస్తే ఇంకా బోర్ మీ దగ్గరికి రాదు ఎందుకంటే వస్తే దాన్ని పట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ప్రేమగా వస్తుంది మీరు పట్టుకోకుండా దాన్ని అలా నాశనం చేసేస్తుంటే ఎందుకంటే మీకు వస్తుంది ఇంకోటి దగ్గరికి పోతుంది మీ దగ్గరికి రాదు నన్ను అడుగుతూ ఉంటారు స్వామిజీ మీకు బోరు కొట్టదా అని బోర్ ఏమన్నప్పుడు తెలియదే నేను ఎప్పుడు ఎరగను నాకు అసలు ఖాళీ లేదు నేను చాలా బిజీగా వస్తుంది నాకు బోర్ ఏదో కొట్టదు అసలు బోర్ అంటే ఏదో ఎరగను నేను అని నేను అంటా ఆ రకంగా అంతరారామ ఆ ఇన్నర్ ఎంటర్టైన్మెంట్ నిస్క్రాన్ని చదువుకోవటం మననం చేసుకోవటం ధ్యానం చేసుకోవటం ఈశ్వరుని యొక్క నామాన్ని జపం చేయటం ఆ నామంలో ఒక రసాన్ని ఆస్వాదించటం ఇలాంటివి అనేక మల్టిపుల్ టెక్నిక్స్ ను డెవలప్ చేసుకుని ఇది అంత సుఖ అంతరారామ అంటే వారికి ఏవో కొంచెం టిఫిన్ కాఫీ మధ్యాహ్నం కొంచెం కూరపప్పు మధ్యన భోజనం ఒకప్పుడు టీ మధ్యాహ్నం మూడు గంటలకు ఒకప్పుడు టీ వాడి మొహాన్ని పోసేస్తే ఇంకా వాడి వాడికి ఏమీ అక్కర్లేదు ప్రపంచం అంతా ఇటు నుంచి అటు పోయినా అటు నుంచి ఇటు పోయినా వాడికి ఏం అక్కర్లేదనే లెవెల్కి వెళ్ళిపోవాలంటే అప్పుడు అందరూ చూసి అసలు పడిపోతారు నేను చూసి వీడి మొహన్ ఇచ్చా వీడు ఇంకా అలా ఇంజేజ్ చేసేస్తున్నారు లైఫ్ అని చెప్పేసి అలా అయిపోవాలి అసలు బాహ్యం మీద ఏమీ డిపెండెన్స్ ఉండకూడదు దీన్ని నేను ఇంగ్లీష్ మంచి ప్రిన్సిపుల్ అది సైకలాజికల్ డిపెండెంట్స్ అని అంటారు మనము యథార్థం చెప్పాలంటే మనము సైకలాజికల్లీ డిపెండెంట్ చూపించు మ్యారేజ్ ఎందుకు తీసుకుంటాడు బికాజ్ సైకలాజికల్లీ డిపెండెంట్ ఆన్ ద లైఫ్ పార్ట్నర్ పిల్లలు ఎందుకు సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ సైకో వీడికి మ్యారేజ్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది పిల్లలతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది వాళ్ళు సైకలాజికల్ డిపెండెంట్ కదా అప్పుడు మ్యారేజ్ తప్పు కాదు మ్యారేజ్ని ఒక ప్రేమ యొక్క బంధం కింద నిర్మాణం చేయాలి కానీ సైకలాజికల్ డిపెండెన్స్ బంధంగా దాన్ని తయారు చేయకూడదు అది ఎగరవాళ్ళకి బరువు అయిపోతుంది ఇప్పుడు ఇండియన్ కల్చర్లో ఆ బరువుని వాళ్ళు ప్రేమతో సహిస్తారు అంటే వాళ్ళు సైకలాజికల్లీ డిపెండెంట్ కాదు కాబట్టి వీడి యొక్క వేషాలు నడిచిపోతాయి కానీ ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో అది వర్కౌట్ కాదు ఒకప్పుడు ఆ టైం అయిపోయింది ఇప్పుడు వర్క్అవుట్ కాదు సైకలాజికల్ డిపెండెన్స్ కనుక ఉందంటే వాడు సఫరింగ్కి తయారీగా ఉన్నాడని అర్థం ఇట్ నాట్ ఎ సఫరింగ్ కాబట్టి మానస మానసిక పరాధీనత మానసాన్ని కూడా మీరు అవచ్చు అది మానస అంటే మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది మానసిక అని కపరచయం పెట్టారు మానసిక పరాధీనత అది దుఃఖము తప్ప మరొకటి కాదు ప్రేమ అంటే మానసిక పరాధీనత కాదు అది కాదు ప్రేమ అంటే ప్రేమలో మీ వైపు ఆకర్షించేదే ఉండదు మీరు ఇచ్చేదే ఉంటుంది What you seek towards yourself is not love, it is attachment. Love means only giving. I don't seek anything, I always give. That's love. If you are not willing to give up, you will not be able to give up, you will not be able to give up. If you are not willing to give up, you will be happy. If you are not willing to give up, అయితే వాడు కూడా అప్పుడప్పుడు వాడికి ఉంటాయో వాడి ఫీలింగ్స్ వాడికి ఉంటాయి ఏదో బిలీవెన్స్ ఉండో వాడు పలకరించలేదనుకోండి నేను అన్హ్యాపీ అయిపోతాను అంటే దాన్ని మానసిక పరాధీనత అని అంటారు వాడు పలకరించినా పలకరించకపోయినా నేను ప్రేమిస్తాను నా వైపు నుంచి ఇచ్చేది ఏమైనా ఉంటే ఇస్తాను అటువైపు నుంచి నేనేమీ అపేక్షించను ఏదైనా వస్తే తోసి రోడ్డు మీద పారేస్తామని కాదు వస్తే మనకేమో అభ్యంతరం లేదు కానీ మన అపేక్ష ఏమి ఉండదు ఇది ప్రేమ Allah is about relationship. Relationship is a source of a psychological dependence and hence a source of strain, suffering, pain and all that. So, in relationship, I will not be able to share anything else. I will not be able to share anything else. I will not be able to share anything else. I will not be able to share anything else. ఫిజికల్ డిపెండెన్స్ గురించి చెప్పట్లేదు ఎందుకంటే ఫిజికల్ డిపెండెన్స్ అన్నది అది ఎవరికైనా సమానం అవుతుంది దాంట్లో ఏమీ తేడాలి ఇప్పుడు రోజు చెత్త తీసి పారేసి కూడా ఒకడు వాడు పోట రాకపోతే ఇబ్బంది ఉంటుంది అది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ అది ఫిజికల్ డిపెండెన్స్ అది దాంట్లో తప్పేమీ లేదు వాడు రాకపోతే ఇబ్బంది మరి మనమే అవతారు పారేసుకోవడము అది ఎక్కడుందో చెత్త పుట్ట ఎక్కడుందో కూడా తెలియదు మనకి అలాగంటూ ఉంటుంది కాబట్టి ఫిజికల్ డిపెండెన్స్ పర్వాలేదు సైకలాజికల్ డిపెండెన్స్ చాలా తప్పు ఫిజికల్ డిపెండెన్స్ లో తప్పు లేదు ఎందుకంటే భర్త మీద భార్య భార్య మీద భర్త ఫిజికల్ గా డిపెండ్ అవుతారు వీడుగురు ఉడికి పోయి కూరలో పట్టుకు రావాలి మీరు వెళ్ళి ఆవిడేమో ఆ కూరలో కడిగి తరిగి ఉడకేసి వీడికి కంచంలో వడ్డించుతాం ఆవిడ చేయాలి ఉంటే ఒక పద్ధతిలో వీడు పని చేయకపోతే ఆవిడ ఎక్కడి తీసుకొస్తుంది కూర అవి కోరుండకపోతే మీరు కూరలు వంకాయలు అవి ఉచ్చు ఉచ్చు వంకాయలు కొడుకు తెచ్చాయి కాబట్టి అది పరస్పరము భావయంత అది ఏమి సమస్య కాదు దాదాపు సమస్య లేదు ఫిజికల్ డిపెండెన్స్ ఈజ్ వ్యాలిడ్ అండ్ వెరీ లాజికల్ అండ్ ఈవెన్ కింగ్ కెనాట్ ఎక్స్టెండ్ కానీ సైకలాజికల్ డిపెండెన్స్ ఈజ్ ఎక్ అది పెట్టుకోకూడదు ఈగో ఈగో ప్రాబ్లం దానికి అతీతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి తథ అంతేవా ఆత్మన్యేవా జ్యోతిప్రకాశ అంతర్జ్యోతిరేవా ప్రకాశం అంటే జ్ఞానప్రకాశము జ్ఞానము ఎక్కడ ఆత్మపూర్ణము ఆత్మపూర్ణము అని ఎలా చెప్తా ఉంది అయితే మా గురువు గారు చెప్పారు అయితే శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే ఉపనిషత్తులో చెప్పారు ఆత్మ పూర్ణం ఎందువల్ల ఆత్మ పూర్ణ అయితే శృతే హే అంటే ఎక్కడ అవుతుందండి శృతి శృతి చెప్పిన మాట వాస్తవమే శ్రీకృష్ణుడు అలా చెప్పాడు అది కరెక్టే మా గురువు అని చెప్పారు అది కరెక్టే అది బాహ్యం అయిపోలేదు అవుట్ సైడ్ కాలేదు అది ప్రకాశం కాదు అది ఇన్ఫర్మేషన్ అంటే ఇంకోటి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు నీకు ఇన్ఫర్మేషన్ తెలుసు బస్ ఇట్లా హీ రైల్వే టైం గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని ఇంటికో వాడికి తెలియదు వీడికి తెలుసు వాడు ప్రయాణం చేయడు వీడికి ప్రయాణం చేయడు దాని వల్ల అలా కాదు తన హృదయంలో ఆత్మపూర్ణము అని ఆ కామక్రోభాన్ని దూరం తెచ్చినట్లయితే ఆత్మపూర్ణము అనే సత్యాన్ని వాడు లోపల దర్శిస్తాడు ఆ అంతర్జ్యోతి అంత లోపల ఉండేటువంటి ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అది జ్యోతి అంటే జ్యోతి అంటే వెలుగు వెలుగు అంటే ఏంటో తెలిసినా అంటే స్పష్టంగా అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆత్మస్వరూపముల కర్తృత్వ భోత్రృత్వములు లేవు అని వాడికి తెలుస్తూ అది జ్యోతి నేను దేహము కాదు అని తెలుస్తూ ఉంటుంది పుస్తకంలో రాసేదం కాదు అది జ్యోతి ఆ అంతర్జ్యోతిగా యోగి వాడు యోగండి ఇది యోగం వాడే యోగి యోగ అయితే లాభం ఏమిటి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ నిర్వృతిం మోక్షం బ్రహ్మ నిర్వాణాన్ని పొందు నిర్వాణం ఉంటే ఆనందం నిర్వృతి అన్న ఆనందమే బ్రహ్మానందాన్ని పొందుతారు ఎప్పుడు ఇహ జీవన్నేవా ఇప్పుడు ఇక్కడ జీవించి ఉండగానే వాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు అంటే జీవన్ముక్తుడైపోతాడు అని అర్థం బ్రహ్మభూత సన్ అధిగచ్చతి రానోతి బ్రహ్మభూతుడై బ్రహ్మను పొందుతాడు ఈ బ్రహ్మాన్న దేవుట మీరు భవిష్యత్తులో పొందబోయేది బ్రహ్మ కాదు నిత్య Now, the beauty of truth is, it is what is. The satshya tattvaharikundai mahima, saundarja mula eka mahima evutye unte unna de di. Adi unna de do adi. Now, punyam unnanukko unne. Punyam unne leedo. You are karma cheshi shrihti nsavya. Create cheshi. Kavate. దాంట్లో దుఃఖం ఉంది తప్పిస్తే ఆనందం ఎక్కడ ఉన్నది కర్మ చేసే సృష్టి ఉంది డబ్బు ఉన్న డబ్బు నా జగలో పది రూపాయలు ఉంది అది సత్యం అది ఆనందం నాకు వండ కావాలి అన్నానంటే ఏముంది ఇది వాట్ ఈజ్ రిజెక్ట్ చేసి వాట్ ఈజ్ నాట్ వెంట అది స్ట్రగుల్ ఇప్పుడు ఉన్నదాన్ని పక్కన పెట్టి లేని దానికోసం పరిగెత్తే ఇంకా స్ట్రగులే కదా స్ట్రగుల్ ఎప్పుడైతే ఉందో అంతవరకు వాడికి ఆనందం ఉండదు ఆనందం అంటే సిజేషన్ ఫాల్స్ స్ట్రగుల్ స్ట్రగుల్ ఉండకూడదు కాబట్టి అదే బ్రహ్మజ్ఞానం ఉంటాయి కాబట్టి బ్రహ్మ అన్నది ఇప్పుడు ఇక్కడ నేను ఏదై ఉన్నానో అదే బ్రహ్మ బ్రహ్మకి నాకు ఒక ఇసుమంతా కూడా డిస్టెన్స్ స్పేస్ వైజ్ టైం వైజ్ లేదు ఆ సత్యాన్ని వీడు గుర్తించాలంటే కామక్రోధాలతో నిండిన మనస్సే ఆటంకం అంటే కాబట్టి ఎప్పుడైతే ఇది ఎలాగంటే ఓ దేవాలయం పాడు పడిపోయింది పడిపోతే ఓ ఒక యజమానుడు నేను ఈ దేవాలయాన్ని బాగు చేస్తాను ఆ లోపలంతా మట్టి ఏది పేరుకుపోయింది అదంతా తగ్గించేసి ఎంత తీసేసి బాగు చేయిస్తాను మీరు ఒక లింగాన్ని ఒక దాన్ని కాశీ నుంచి రండి అని వాళ్ళకు పురమాయిస్తున్నాడు వీటిలో లింగం పట్టుకుల లోపల నేను ఇదంతా కూడా క్లీనప్ చేసి పెడతాను ఆ లింగాన్ని ప్రతిష్ఠిద్దాము అంటే ఇప్పుడు మహాత్ముడు అక్కడే ఉన్నాడు ఆయన చెప్పాడు నువ్వు లింగం తెప్పించొద్దు అని చెప్పాడు ఎందుకని ఈ లింగం ఉంది దాంట్లో ఆ దేవాలయంలో ఇప్పుడే ఉంది లింగం నువ్వు దాన్ని క్లీన్ చేసి కొత్త లింగం తీసుకొచ్చి నువ్వేం ప్రతిష్ఠ చేయక్కర్లాంగం ఉంది అక్కడ మరైతే ఇంకా బట్టి క్లీన్ చేసేస్తే సరిపడుతుంది ఇంకేం చేయక్కర్లేదు అది పరిస్థితి కాబట్టి కామక్రోధముల యొక్క మాలిన్యాన్ని మీరు క్లీన్ చేసేస్తే అక్కడ శివుడు బ్రహ్మ అక్కడే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరేం తీసుకురాక్కర్లేదు ప్రతిష్టం అక్కర్లేదు ఎక్కడ ఏమి చేయక్కర్లేదు బ్రహ్మభూతులు అయిపోతారంట ఇట్ ఈస్ డే ఇంక ఇంతకంటే పెద్ద ప్రామిస్ ఇంకేముంటుంది కాబట్టి బ్రహ్మభూతుడై మోక్షాన్ని పొందుతాడు తర్వాత శ్లోకం లభంతే బ్రహ్మ నిర్వాణం రషయ క్షేణ కల్మషాహ అవి కలపకూడదు నిసర్గ పక్కన క్షొ వస్తే సంధి లేదు కానీ మీరు లేని సంధిని ఎలాగో ఎలాగో పెట్టకూడదు అక్కడ ఋషయ క్షీణ కల్మషాహ అనే చెప్పాలి ఇక్కడ నమకంలో నమో మహధ్య క్షుల్లకేభ్య ఓ నమ అని ఉంటుంది గొప్పవారి కొరకు నమస్కారము క్షుల్లకేభ్య అంటే అల్పుల కొరకు నమస్కారం లోకల్లో వేరియస్ స్టేట్స్ లో ఉంటారు గొప్ప తక్కువ అందరికీ నమస్తే అందరూ శివస్వరూపు లేకపోతే అక్కడ సంధి ఉండదు అది ఘన చెప్తారు ఘన చెప్పేప్పుడు కూడా సంధి లేకుండా జాతరలో చెప్తారు ఎలా నమో మహధ్యో మహో నమో నమో మహధ్యహ క్షుల్లకేభ్యహ క్షుల్లకేభ్యో మహధ్యో నమో నమో మహధ్యహ క్షుల్లకేభ్య అని చెప్తారు ఎన్నిసార్లు క్షా వస్తే అన్నిసార్లు ఆపే తర్వాత మహద్భ్యుల్లకేభ్యుల్లకే మహద్భ్యో మహభ్యుల్లకే అలా చెప్తారు విసర్గని క్షాతోటి కలపను కూడా కలపకూడదు కానీ అందరూ కలిపేస్తూ ఉంటారు అలా కలపదండి అని ఎందుకంటే ఎవరైనా కలిపేశారనుకోండి ఎవరైనా వ్యాకరణ విద్వాంసం ఉంటే ఎక్కడ జరిగారు జీతాన్ని అడిగితే ఫలానా వర్ణించడం జరిగేమంటే అది మర్యాదగా ఉండదు సంధి కలపకూడదు షా అనే జపాధాయన సూూతహితే రోర్నమోర్ణమిదోం